ఎక్కడ కనపడితే అక్కడ విగ్రహాలను తయారు చేయడం దేవాలయం ఉంటూ ఉండడం పెడుతూ ఉండడం బుల్లి బుల్లి దేవాలయాలు పెద్ద పెద్దగా మీడియం సైజు మీకు ఎంత మీ ఓపిక మీ ఫండ కెపాసిటీ అక్కడ ల్యాండ్ ఎంత దొరుకుతుంది వీటి మీద బేస్ అయ్యి రా ఓ వైపు నుంచి పాతకాలకు దేవాలయాలు కట్టినవన్నీ కూలిపోతూ ఉంటాయి కొత్తవి కట్టుకుంటూ పోవడం ఆ రకంగా అలా తయారైంది బావులేదేమో అనిపిస్తుంది వాతావరణం నాకు ఇంకొకటి అనిపిస్తుంది బహుశా నా అభిప్రాయం తప్పైతే మీరు చెప్పండి దయచేసి నేను దిద్దుకుంటాను ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని వీళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామిని మీరు చక్కగా పూజించుకోవాలి దర్శనం చేసుకోవాలి తప్ప మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ తిరుపతికి వచ్చేసి దర్శనం చేసేసుకోవాలి అంటే అక్కడ పట్ట శక్ పగ్గాలు లేకుండగా అక్కడ శిక్షం ఈ జనాన్ని కంట్రోల్ చేయటానికి రోజుకి లఘు దర్శనం మహాలఘు దర్శనం రాత్రి రెండు గంట దాకా దర్శనం అని ఎనభై ఎనిమిది వేల మంది చేత దర్శనం చేయి చేత మన ఒక్క రోజులో అంతమంది చేత దర్శించి వీళ్ళందరూ కూడా అక్కడే దర్శనం చేసేయాలి అలా అలాగంటే అలాగంటే ప్రచారం చేసి పెట్టారు మీడియా వల్ల అలాగే ఆ జ్యోతి అయ్యప్ప జ్యోతి దర్శనం చేసేయాలి మీ ఊళ్ళో దేవాలయం ఉందిగా జ్యోతి ఆ మంటతో మీ ఊళ్ళోనే ఒక ఎత్తైన స్థలం చూసి మీరే వేసుకోవచ్చు అక్కడ వాళ్ళు వేస్తున్న మంట లాంటి మంట మీరు వేసుకుంటే అయిపోయా వాళ్ళు మంటలు వేస్తున్నారు అక్కడ అదే వెళ్ళి చూసి వస్తున్నారు ఆ మీ ఊళ్ళో కూడా ఓ ఎత్తైన స్థలం కూడా చూసి మంట వేసేస్తే వీళ్ళందరూ చూసి దండం పెట్టచ్చు జ్యోతి అంటే అదే జ్యోతి మరి ఇంక జ్యోతి ఉంటుంది దీనికోసం అందరూ అక్కడికే వెళ్ళిపోయి అదే చూసేయాలి అని ప్రచారం మొదలుపెట్టేస్తే ఏమైపోతుంది తొక్కిసలాట్లు వచ్చేసి డెబ్బై మంది పోయారు యాభై మంది పోయారు అని అవుతుంది అలాగే మౌని అమావాస్య నాడు సరిగ్గా ఆ ప్రయాగంలో అక్కడే కోటి మంది స్నానం చేసేయాలంటే ఎందుకు అలా ఎందుకు అలా ఎందుకు అలా అక్కర్లేదు మౌనియమాస్య నాడు సూర్యోదయానికి ముందే మీరు ఎక్కడుంటే అక్కడ సన్నీటిలో స్నానం చేసి సూర్యుదయం చేయటం ముందే గాయత్రి మంత్రంతో అజ్ఞం ఇవ్వాలి అని ఎవరున్న చోట వాళ్ళు చేస్తే సరిపడుతుంది ఇప్పుడు మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు విదేశాల వాళ్ళు అందరూ వచ్చేసి సరిగ్గా తెల్లవలసిన ఐదయ్యేపటికి ఆ స్ట్రెచ్లో స్నానం చేసేయాలి అని పెడితే తొక్కిసలాట్లు వస్తాయి కాబట్టి దీని పద్ధతి మార్చుకోవాలి మహాత్ములు కొంచెం ఇలాంటివి ఆలోచించాలి తర్వాత మహాత్ములు కూడా రిచువల్ని ప్రచారం చేయడం కంటే మీరందరూ మౌని అమావాస్య నాడు ప్రయాగలో స్నానం చేయండి రండిపోదాం అని అలా మొదలెట్టకుండా అలా మొదలెట్టడం కంటే మౌనంగా ఉండడం మీరు అభ్యాసం చేసుకోండి అని అని అలాంటి దైవీ లక్షణాలు మౌనం ఆత్మ వినిగ్రహ అని శ్రీకృష్ణుడు ఆ దైవీ లక్షణాలని చెప్పాడు మీరందరూ కూడా మీరున్న చోట మీరు ఉండండి మౌనంగా ఉండండి రోజు కొంతసేపు మౌనాన్ని అభ్యాసం చేయండి సెల్ ఫోన్స్ను విడిచిపెట్టేవి అని ఈ రకంగా దైవీ లక్షణాలను ప్రచారం చేయొచ్చు కదా మహాత్ములు మహాత్ములు అవి ప్రచారం చేయకుండా పదండుగా పదండి మౌని అమావాస్యలో స్నానం చేసేస్తే పుణ్యాలు వచ్చేస్తే పాపాలన్నీ కడుక్కుపోతాయని చెప్పేసి గట్టిగా ప్రచారం చేసేసి ఎంతమంది దొరికితే అంతమంది దగ్గర డబ్బులు తీసుకుని టూరిస్ట్ వాళ్ళని కా బస్సుని కార్లని ఇన్వేట్ అక్కడికి వెళ్ళి మకాం నది ల్యాండ్ అంతా కూడా చాలా అసందర్భంగా తయారవుతోందని అనిపిస్తుంది రైల్వే స్టేషన్లో తొక్కిసలాట్ అయిపోయి ఓ పాతిక ముందు ఎంతమంది చచ్చిపోయారు కొన్ని వందల మందికి గాయాలు తగ్గాయి ఎందుకు ఇలాగ అలా అక్కర్లేదేమో అని నేను అనిపిస్తున్నా మనం ఉన్న చోటే స్నానాలు చేసుకోవచ్చు మనం ఎక్కడో ఇప్పుడు మన వాళ్ళు మహర్షులు ఏమన్నారంటే గంగేజే ఏమునే చేదావరి సరస్వతి అన్నారు అంతేగా గంగే గంగే గంగే గంగే అనలేదు గంగ దగ్గర వాళ్ళు గంగలో స్నానం చేయండి యమున వాళ్ళు యమునలో స్నానం చేయ గోదావరి వాడు గోదావరిలో చేయి అని అన్నారు తప్ప రసోహ ముప్సు కౌంటే అన్నాడు శ్రీకృష్ణుడు అంతేకాని నేను కేవలం ప్రయాగరాజుల్లోనే ఉంటానని అనలేదు కాబట్టి కొంచెం డీ డిమార్కేషన్ చేసుకోవాలి డీసెంట్రలైజేషన్ ఆఫ్ రెలిజియన్ అవ్వాలి రూట్స్ బలపడాలి అందరూ వెళ్ళి ప్రయాగలోనే స్నానం చేయాలని పెట్టుకోకూడదు మన తిరుపతి దేవస్థానమే కా మొత్తం డబ్బంతా తిరుపతి దేవస్థానం అంటే అక్కడ కరప్షన్ వచ్చేసిందని మళ్ళీ చదువుకోవాల అలా కాకూడదు మన మన ఊళ్ళో ఉండే వెంకటేశ్వర దేవాలయంలో చక్కగా ఓ కళ్యాణం చేసుకోవడము లేకపోతే పూజ చేసుకోవటమో లేకపోతే అక్కడ ఏదైనా గీతా ప్రవచనం ఏర్పాటు చేసుకోవటము అది దాన్ని డెవలప్ చేసుకోవాలి తప్ప మొత్తం ఈ డబ్బంతా తీసుకెళ్ళి తిరుపతిలోకి వస్తానంటే అక్కడ కరప్షన్ అయిపోయిందని మళ్ళీ చదువుకోవాలా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏకజీవవాదము ఏకదేవతావాదము ఇవి శాస్త్రీయమైన వాదము వీటిని మహాత్ములు వీటిని పక్కన పెట్టేసి అసలు వీటి ముఖం చూడకుండగా అసలు అజాతశత్రు బ్రాహ్మణం ఒకటి ఉందని కూడా తెలియకుండా కాలక్షమం చేసేస్తున్నారు మహాత్ములు అన్న వాళ్ళని అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ మరి భక్ష్యకాలు ఇలాగ రాసిపెట్టారు భాషికారు నాకే ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది ఆశ్చర్యంలో సందేహం కూడా నేను ఊరికే నేను కంగారు ఊడిపోయి ఓ యాభై మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళని కంగారు పెట్టేసి ఇలా నేను చూస్తున్నానా నేనేమన్నా మిస్టేక్ చేస్తున్నానా అని అప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది నహీ అన్యదృష్టమన్య స్మరతి జానాతి ఇచ్చతి ప్రతిసంధాతి వాళ్ళే సుబ్బారావు చూసిన దాన్ని రామారావు తెలుసుకుంటాడా తెలుసుకోవడం సుబ్బారావు చూసిన దాన్ని రామారావు కోరుకుంటాడా కోరుకోవడం రామారావు కోరుకోవాలంటే రామారావే చూడాలి సుబ్బారావు చూడడం రామారావు కోరుకోవడం అలా ఉంటుందా ఉంటుంది సుబ్బారావు చూసిన దాన్ని రామారావు గుర్తు చేసుకుంటాడా గుర్తు చేసుకోవడం ఒకడు చూసిన ఇంకొకడు తెలుసుకోలేడు ఇంకొకడు కోరుకోలేడు ఇంకొకడు గుర్తు చేసుకోలేడు కాబట్టి కన్ను వేరే భోక్త చెవి వేరే భోక్త మనస్సు వేరే భోక్త కాళ్ళు వేరే భోక్తా చెవులు చేతులు వేరే భోక్త అంటే ఒకటి చేసి చేసే పని ఒకటి తెలుసుకునేది ఇంకొకదానికి తెలియకూడదు అలాగే పరిస్థితి ఉన్న మీందు అలా ఉన్న పరిస్థితి అలా లేదు కాబట్టి వేర్వేరు ఇంద్రియములు వేర్వేరు దేవతలు అనేటువంటి వాదము తప్పు తస్మాత్ నా కరణభేద విషయే భోక్తృత్వాశంక తస్మాత్ అంటే ఇటువంటి ఒకడు తెలుసుకున్నది ఇంకొకడు కోరడు కనుక ఒకడు తెలుసుకున్నది ఇంకొకడు గుర్తు చేసుకోడు కనుక కానీ పరిస్థితి అలా లేదు కాబట్టి కరణభేద విషయే భోక్తృత్వాశంక నా వేర్వేరు ఇంద్రియములు వేర్వేరు భోక్తలవుతాయేమో అనేటువంటి ఆశంక లేదు విజ్ఞానమాత్ర విషయావా కదాచిదీ ఉపపద్యతే ఉపపద్యతే అంటే నా ఉపపద్యతే అని అన్నా వస్తుంది అక్కడికి ఇంకొక అభిప్రాయం ఏమిటంటే క్షణిక విజ్ఞానము అనేది ఒకటి ఉంది విజ్ఞానమాత్ర విషయాలంటే క్షణిక విజ్ఞానం సో క్షణిక ఆనందగిరి స్పష్టంగా దాన్ని క్షణిక విజ్ఞాన నిరాశ్రయస్ భోక్తృత్వాసం కాపీ ఇప్పుడు క్షణిక విజ్ఞానము ఒకటి క్షణిక విజ్ఞానం అంటే ఏమిటి ఈ తెలియుట అనేది అది ఇంద్రియాలు వేరు ఆ సమస్య కాదు తెలియుట అనేది అది దాని పేరు విజ్ఞానము అది తెలియుట తెలివి ఆ తెలివి నిత్యంగా ఉండదు అది క్షణికంగా ఉంటుంది అది బుద్ధి క్షణిక విజ్ఞానం అంటే ఆ బుద్ధియే ఆ బుద్ధి బుద్ధియే ఉంటుంది ఇంకా ఆత్మ చైతన్యం అంటే వేరే ఉండదు వాళ్ళ వాళ్ళ వాదం అదే క్షణిక విజ్ఞానవాదం బుద్ధియే ఉంటుంది ఆ బుద్ధి కూడా ఎలా ఉంటుంది అలా ఆరిపోయి వెలుగుతో వెలుగు వెలుగుతో ఆడుతూ ఉంటుంది బ్లీప్ బ్లీప్ బ్లీప్ అలా ఉంటుంది పోలీసు కారు మీద దీపం ఉంటుంది చూడండి అలా ఉంటుంది క్షణిక విజ్ఞానం అంటే అలా ఉంటుంది మీ లోపల ఓ విజ్ఞానం ఉంటుంది అది బ్లీప్ బ్లీప్ బ్లీప్ అలా వెలుగుతూ ఆడుతూ ఇప్పుడు మీకు ఏదైనా ఒక రూపాన్ని చూశారనుకోండి విజ్ఞానం కలిగింది అంటే ఒక బ్లీప్ అనమాట అది ఒక బ్లీప్ రూపజ్ఞానం కలిగింది చూడండి ఆ బ్లీప్ ఆ రూపజ్ఞానాన్ని పొందిన బ్లీప్ అది క్షణం ఉండి పోతుంది దాని బతికెంత క్షణమే ఒక క్షణకాలం బతుకుతుంది పోతుంది మళ్ళీ శూన్యంలో వెళ్ళిపోతాం మళ్ళీ ఇంకో బ్లీప్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది మీరు చూడండి చూసింది కోరేడనుకోండి ఇది నాకుంటే నాకు కావాలి అని కోరుకున్నాడు చూశాడు చూడడం ఒక బ్లీప్ కోరుకోవడం ఇంకొక బ్లీప్ అయితే చూసిన బ్లీప్ వేరు కోరుకున్న బ్లీప్ వేరు మధ్యలో శూన్యం ఉంది అది ఎలా కుదురుతుంది చూసిన బ్లీప్ వేరైతే కోరుకున్న బ్లీప్కి ఎలా తెలిసింది చూసినట్టు పొదు చూసిన బ్లీప్పే కోరుకుంది అని అనొచ్చు కదా ఏ బ్లీప్ చూసిందో అదే బ్లీప్ కోరుకుంది అంటే అది చూసి కోరుకోవడానికి రెండు క్షణాల టైం పడుతుంది దాని బతుకు ఒక క్షణమే అది ఒక క్షణమే ఉంటుంది కాబట్టి చూడడంతో దాని ఆయుష్ అయిపోయింది అక్కడికి కోరుకోవాలంటే ఇంకో బ్లీప్ రావాలి కాబట్టి ఆ బ్లీప్ చూసిన దాన్ని ఈ బ్లీప్ ఎలా కోరుకుంటుంది కోరుకోవాలి తర్వాత నిన్న చూసింది ఈవేళ గుర్తుకొచ్చింది నిన్న చూసిన బ్లీప్ ఇంకా ఇప్పటిదాకా ఉంది అది నిన్నటి బ్లీప్లో కలిగిన జ్ఞానము ఈరోజు బ్లీప్లో గుర్తుకు రావడం ఏమిటండి ఆన సందర్భం కాబట్టి ఈ క్షణిక విజ్ఞా వేరువేరు ఇంద్రియములు భోక్తలు కావు అని ఏ హేతువుతోటైతే మనం నిరాకరించామో అదే హేతువుతో ఆ హేతువు ఏమిటి స్మృతి ఇచ్చ ప్రతి ప్రత్యభిజ్ఞ అనే హేతువుల చేత వేర్వేరు ఇంద్రియములు వేర్వేరు భోక్తులు కావు అని మనం నిరాకరించాం సరిగ్గా అదే ప్రిన్సిపుల్ చేత క్షణిక విజ్ఞానవాదము క్షణిక విజ్ఞానమే భోక్త ఆ బ్లీప్ అనేటువంటి విజ్ఞానమే భోక్త అనే క్షణిక విజ్ఞానవాదాన్ని కూడా తిరస్కరించడమైనది అది అన్నటికీ పొసగదు కదాచిద నా ఉపపద్యతే ఇప్పుడు చార్వాసుడు ఒకడున్నాడు వాడు అంటాడు ఈ హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుడు ఆత్మ నువ్వు ఇవన్నీ అక్కడి నుంచి పట్టుకొచ్చేవాయా ఇవన్నీ లేవు ఉన్నది దేహమే ఫిజికల్ బాడీ తప్పు ఇంకేదీ లేదు కాదండి దాంట్లో ప్రాణం ఉంది కదా అంటే ఫిజికల్ బాడీ యొక్క ధర్మమే ప్రాణము విజ్ఞానం తెలివితేటలు ఉన్నాయి కదా అంటే అది కూడా ఫిజికల్ బాడీ యొక్క ధర్మమే కాబట్టి ఫిజికల్ వీళ్ళు మెటీరియలిస్ట్ అంటారు ఎందుకంటే మెటీరియల్ బాడీ తప్ప ఇంకా వేరే ప్రాణం అనేది లేదు వేరే జ్ఞానము అనేది చైతన్యము అనేది లేదు ఉన్నది ఫిజికల్ బాడీయే వీళ్ళని చార్వాక సిద్ధాంత చర్వాక మహర్షి చెప్పాడు దాని సిద్ధాంతాన్ని ఆధునిక కాలంలో దరిక మెటీరియలిజం అని అంటారు ఎంజల్స్ మొదలైనటువంటి ఫిలాసఫర్స్ ఈ మెటీరియలిజంనే చెప్పారు తర్వాత డిఎంకే ఫౌండర్ రామస్వామి నాయక ఆయన కూడా ఈ మెటీరియలిజమ్ ప్రతిపాదించినాడు వీళ్ళందరూ ఓకే థింకర్స్ నేను ఒక వ్యక్తిత్వ రూపంగా చెప్పట్లా ఇటువంటి థింకర్స్ మెటీరియలిజంనే బోధించినారు హేతువాదులు అనబడే కూడా మెటీరియలిస్ట్లే వాళ్ళు ఏమంటారంటే పంచభూతాత్ పంచభూతములతో నిండిన దేహమే భోక్త ఇంకా మళ్ళీ వేరే హిరణ్య గర్భుడని లేదా ప్రాణదేవత అని ఆత్మ చైతన్యమని ఇవేమీ లేవు అని ఒక వాదము వదాన్ని శంకరులు ప్రస్తావిస్తున్నారు అంటే ఈ నాస్తికులు వీళ్ళు ఎప్పుడూ ఉన్నారు ఈవేళ నాస్తికులు ఎక్కువైపోయారు మీరేం నిలబెట్టుకోక వీళ్ళు ఎప్పుడూ ఉన్నారు శంకరుల కాలంలో కూడా వాళ్ళు ఉంటారు వింత్య శంకరులు ప్రస్తావించి ఖండిస్తూ ఉంటారు బ్రహ్మసూత్ర భక్ష్యంలో జన్మార్జేత అనే సూత్రంలో ఈ నాస్తిక వాదాన్ని ప్రస్తావించి ఖండించారు నను సంఘాత ఏవాస్తు భోక్త్యేక కల్పనయా ఇది చూడండి సంఘాతమే భోక్త సంఘాతం అంటే ముద్ద అదే భోక్త వాళ్ళు దానికి దృష్టాంతం చెప్పారు ఏమయ్య సంఘాతం అంటే దేని వేతి సంఘాతము పృథ్వీ అపహ తేజస్వాదు ఆకాశ ఇవి విడివిడిగా చేతనముల అచేతన జడములా జడములు ఈ ఐదు జడములు కదా విడివిడిగా ఈ ఐదు కలిపితే చైతన్యం నుంచి వస్తుంది ఐదు కలిసి దేహం నిర్మాణం అయింది కదా ఐదు కలిసి చైతన్యం వస్తుంది రాదు కదా అని అడిగితే వాళ్ళు ఎవరు చెప్పారో తెలుసు వాళ్ళు దేవాంతగుణి అలై ఏమని చెప్పారంటే ఇప్పుడు ఈ చలి అన్నం తయారు చేస్తారు చూడు రాత్రిపూట ఆ అన్నం తీసుకుని నీళ్ళలో వేసి దానికి ఒక చుక్క మజ్జిగో ఏదో వేస్తే మొన్నాడు పొద్దు నువ్వు వేసినవేమిటి అన్నము నీళ్లు మజ్జిగ మజ్జిగ చుక్క ఆ మజ్జిగ చుక్క పుల్లగా ఉందా లేదు నీళ్లు పుల్లగా ఉన్నాయా లేవు అన్నం పుల్లగా ఉందా లేదు మన మొన్నటి పొద్దున్నీకి మూడు కలిసి పుల్లకి పా తరవాణి అది చల్జన్నం పుల్లగా ఉంది ఎలా అయింది దాంట్లో కొంత ఆల్కహాల్ వస్తుంది ఫిర్మెంటేషన్ అయ్యి ఆల్కహాల్ ఎలా వచ్చింది ఫిర్మెంట్ అయ్యి వచ్చిందంటే ఫిర్మెంట్ అయిందా లేదా సో అంతకుముందు లేని ఆల్కహాల్ వచ్చింది కదా ఫిర్మెంట్ అయ్యి కాబట్టి సంఘాతంలో కూడా ఈ ఐదు కలిసేప్పటికీ ఈ ఐదింట్లో విడివిడిగా లేని ధర్మం ఒకటి కొత్తగా పుట్టింది కదా చలిదండంలో పుట్టింది ఇడ్లీ పిండిలో పుట్టింది దోశపిండిలో పుట్టింది వీటన్నింటిలోనూ పుడుతోంది కదా కలిపినప్పుడు లేని ధర్మము ఒక కొద్ది గంటల తర్వాత పుడుతోంది కదా అలాగే ఈ ఐదు కలిపినప్పుడు ఆ విడివిడిగా వాటి ఎందు ధర్మము ప్రాణము చైతన్యము పుట్టుకొస్తాయి ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో అయినట్టుగా అని వాడు వ్యాఖ్యానం చేశాడు అంతే తప్ప ప్రాణం అనేది ఒకటి ఉందని చైతన్యం అనేది ఇంకొకటి ఉందని ఇవేవి లేవు ఇది కంటికి కనపడటం లేదు కాబట్టి లేవు ఉన్నది ఏంటంటే దేహమే అంటే ఫ్యానే ఉంది తప్ప ఎలక్ట్రిసిటీ అనేది ఏది లేదు అది వాళ్ళ సిద్ధాంతం వల్ల ఉంటుంది అది సిద్ధాంతం సంఘాత ఏవో భోక్తాస్తు భోగ్యాన్ని తెలుసుకునేది భోక్త అంటే భోగ్యము తెలుసుకునేది ఈ దేహేంద్ర ఈ దేహ సంఘ ఈ పంచభూతముల యొక్క మేళవింపు ఈ దేహం ఇదే భోక్త ఇంక వేరే భోక్త ఏమింది కిం వ్యతిరిక్త కల్పనయా ఈ పంచభూతముల కంటే భిన్నంగా విలక్షణమైన ఒక ప్రాణశక్తి కలదు ఓ విజ్ఞానశక్తి కలదు ఓ చైతన్యము ఆత్మ చైతన్యము గలదు అని మీరు కల్పించుకుంటూ పోతున్నారు ఈ కల్పనలన్నీ అనవసరము దేహమే భోక్త అని మీరు చార్వాకుడు అది అంగీకారం లేదు ఎందుకంటే ఆపేషణే విశేష దర్శన ఇప్పుడు వాడు నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే పంచభౌతిక సంఘాతం అలాగే ఉంది కదా అన్ని ఫలితాలు అక్కడే ఉన్నాయి కదా కాబట్టి మీరు ఆ నిద్రపోతున్న వాడిని కుదిపిన దానికి కుదపకుండా ఉన్నదానికి తేడా ఉందా లేదా చెప్పు నువ్వు కుదిపినప్పుడు వాళ్ళు లేచి కూర్చున్నాడు విశేషం కనబడుతోంది ఆ ఏకండి నన్ను ఇద్దరెందుకు లేపారని అడుగుతున్నాడు ఏదైనా పలికే ఏదైనా పిలిస్తే పలుకుతున్నాడు ఏదో లేచినప్పుడు అలా లేవనప్పుడు పడుక్కుని మనం అలా పడున్నాడు పడున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు పిలిస్తే పలకడు తేడా ఉందంటారా లేదంటారా అయితే తేడా ఉంది కానీ ఫిజికల్ బాడీలో తేడా ఉందా నిద్ర లేవడానికి ముందు నిద్ర లేచిన తరువాత సేమ్ ఫిజికల్ బాడీ కదా ఫిజికల్ బాడీలో లేని తేడా నిద్ర లేవడానికి ముందు నిద్ర లేచిన తరువాత ఉందా ఉంది ఆ తేడా ఎక్కడి నుంచి వచ్చింది ఫిజికల్ బాడీని ఫిజికల్ బాడీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ క్షణానికి ముందు ఫిజికల్ బాడీలో లేదు కానీ ఫిజికల్ బాడీలో లేనిది ఆ క్షణం ఎక్కడికి వచ్చింది ఇదేం ఫెర్మెంట్ ప్రాసెస్ లేదు ఏం లేదు వాడు పడున్నాడు పిలిచారు తెలియలేదు వాడికి కుదిపారు తెలిసింది తేడా ఎక్కడి నుంచి వచ్చింది ఫిజికల్ బాడీయే తెలుసుకునేదైతే వాడిని కుదపడానికి ముందు కూడా తెలుసుకోవాలి ఫిజికల్ బాడీ ఎక్కడే ఉంది కనుక కుదిపిన దానికి కుదపకుండగా అలా వాడు తేడా ఉండకూడదు ఎందుకంటే ఫిజికల్ బాడీలో మార్పు ఏం రాలేదు కనుక కానీ మన అనుభవం ఉంది చాలా తేడా మీకు ఈ సంగతి తెలుసండి ఎవరైనా పోయారనుకోండి ఆ పోయిన క్షణంలో ఫిజికల్ బాడీకి అంతకు ముందున్న ఫిజికల్ బాడీకి తేడా ఏముండదు ఇంకా ఇప్పటికీ జాలికి వెళ్చడం తప్ప రక్తం ఇంకా మెల్లగా ప్రసరిస్తూనే ఉంటుంది అంచేతనే గోల్డెన్ అవర్ అని అంటే ఇంకో రకంగా అంటారు ఈ గోల్డెన్ అవరు ఆ వితిన్ వన్ అవర్ ఆ కన్ను తీసి ఇంకొకటం ఇంకొకటి పెట్టుకోవచ్చు ఆ గుండెకాయ తీసి ఇంకొకటి పెట్టుకోవచ్చు ఆ లెవర్ తీసి ఇంకొకడికి పెట్టుకోవచ్చు అంతేకాదు ఆ మజిల్ తీసుకోవడం ఇంకొకటికి పెట్టుకోవచ్చు అంతేకాదు ఆ చర్మం ఈ ఒళ్ళు కాలిపోయి చర్మం లేని వాళ్ళు ఉంటారు చూడండి వీడి చర్మాన్ని బరబరా గోకేసి గబగబా తీసుకెళ్ళి వాడికి పెట్టుకోవచ్చు ఇంకొకటికి పెట్టుకోవచ్చు అప్పుడు వాడి చర్మం వస్తుంది కానీ ఇదంతా కూడా వన్ అవర్ లోపల చేయాలి ఫిజికల్ బాడీలో తేడా ఏం అదే ఫిజికల్ బాడీ ప్రాణం పోవడానికి ముందు ప్రాణం పోయిన తర్వాత అదే ఫిజికల్ బాడీ కానీ ప్రాణం పోవడానికి ముందు వాడు చూస్తాడు మాట్లాడతాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతుండగా ప్రాణం పోయింది అంటారు అంటే ఫిజికల్ బాడీ అలాగే ఉంటుంది కానీ అంతకుముందు ఉన్నది ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు అని తెలుస్తూ ఉంటుంది మనం ప్రాణము అని పేరు పెట్టినాం కాబట్టి పేరుదే ఉంది అంతకుముందు ఉన్నది ఇప్పుడు లేదు అని తెలుస్తూ ఉంది అంతకుముందు అలా ముట్టుకుంటే ఆ దేహం ముట్టుకుంటే వాడు రెస్పాన్స్ అయ్యి వాడు ఇప్పుడు ముట్టుకోవడం కాదు మీరు కుదిపేయడం కాదు పొడి రెస్పాన్స్ ఉండదు అంటే ఏదో ఒకటి దాంట్లో అంతకుముందు ఉంది ఇప్పుడు లేదు అని తెలుస్తోంది అది భోక్త అని కూడా స్పష్టంగా తెలుస్తోంది అలా తెలుస్తుంటే దేహమనే సంఘాతమే భోక్త అని చెప్పుట చాలా తప్పది అది సరికాదు ప్రాణశరీర సంఘాతమాత్రో భోక్త సత్ సంఘాతమా విశేషాత్ తష్ట అపిష్ట ప్రతిబోధే విశేషో న్యాత్ ప్రాణాయాణీయా ప్రాణముందా ప్రాణీయనుందా ప్రాణ అంటే ప్రాణము గలది అని అర్థం ప్రాణ అంటే ప్రాణం ప్రాణస్తిది ప్రాణ ప్రాణి అని అర్థం సో ఇన్ని ప్రాణులు ఉన్నాయి ఈ ప్రాణులకు శరీరము గలదు శరీరము అంటే అది సంఘాతము ప్రాణ ప్రాణ శరీరము అంటే ప్రాణి యొక్క శరీరము అది సంఘాతము అంటే ఐదు పంచభూతములు కలిసే సంఘాతము అంటే కలయిక దాన్ని సంఘాతము ఇప్పుడు గోడ ఉందనుకోండి గోడ సంఘాతము వేటి సంఘాతము సిమెంటు ఇసక మూడింటి సంఘాతం కదా అలాగే దేహం ఐదింటి సంఘాతము ప్రతి ప్రాణి యొక్క శరీరము సంఘాతమే ఆ ఐదే భో ఐదు జడములు ఆ జడమైన దేహమే భోక్త అయ్యే పక్షంలో నిద్రలేవడానికి ముందు నిద్రలే నిద్ర లే నిద్ర లేవడానికి ముందు నిద్ర లేచిన మరుక్షణం సంఘాతం అదేగా సంఘాతంలో తేడాయి ఉంది నిద్ర లేవడానికి ముందు ఏ సంఘాతం ఉందో నిద్ర లేచిన మరుక్షణం కూడా అదే సంఘాతం ఉందిగా నేను ఇంకా ప్రాణం పోవడం చెప్పా ప్రాణం పోవడానికి ముందు అదే సంఘాతం ప్రాణం పోయిన తర్వాత కూడా అదే సంఘాతం కొంతమంది అలా చూస్తుండగా ప్రాణం విలువ పెడతారు ప్రాణం పోతుంది చూస్తుండగా వాడు అలాగే ఉంటాడు ఆ సంఘాతం అలాగే ఉంటుంది ప్రాణం ఎప్పుడో ఎక్కడికో పోయి తేడా ఉంది తేడా ఉండకూడదు కానీ తేడా ఉంది వాడు నిద్ర లేవడానికి ముందు ఉన్న సంఘాతానికి నిద్ర లేచిన తర్వాత ఉండే సంఘాతానికి తేడా కనపట్టలేదు మీకు తేడా కనపడకూడదు కాబట్టి సంఘాతము కంటే విలక్షణమైన భోగ్యమును ప్రకాశింపజేసే తత్వము గలదు అని మనకి స్పష్టమవుతోంది సంఘాత వ్యతిరితేన భోక్తరీ సంఘాత సంబంధ విశేషాలేకత్వాత్ పేషణాపేషణకృతవేదనా సుఖదుఃఖమోహమధ్యమాధమోదోపత్తే విశేషోయాతమాత్రే సంబంధకర్మలభేదానుపత్తే విశేషోయుక్త ఏదో పెద్ద కఠినమైన వాక్యాలు ఇవి అవి ఎలా చదవగానే బుద్ధికి కొంత షేకింగ్ చేస్తాయి బుద్ధిని ఇబ్బంది పెడతాయి ఇప్పుడు ఇప్పుడు భోక్త వేరు సంఘాతము వేరు అంటే సంఘాతము కంటే విలక్షణమైన భోక్త గలదు అన్నప్పుడు సుఖదుఖాలలో భేదము మనకి భేదము యుక్తియుక్తంగా ఉంటుంది ఎందుకంటే సంఘాతమే భోక్తాని పక్షంలో మీ సంఘాతానికి నా సంఘాతానికి ఆయన సంఘాతానికి తేడా ఉందండి అన్ని సంఘాతాలు అన్నీ జడములే అన్ని పంచభూతముల యొక్క సమ్మేళనమే సేమ్ సంఘాతములన్నీ ఒక్కటే సంఘాతములన్నీ ఒక్కటే అయినప్పుడు సంఘాతమే భోక్త అయితే అందరికీ ఒకే రకమైన సుఖం ఉండాలి లేదా అందరికీ ఒకే రకమైన దుఃఖం ఉండాలి లేదా అందరికీ ఒకే రకమైన వ్యామోహం ఉండాలి అలా ఉందా అలా లేదు అలా కాకుండా సంఘాతమే భోక్త కదయా సంఘాతము కంటే విలక్షణమైన భోక్త గలదు అని మీరు చెప్పారనుకోండి అప్పుడు మన అందరి సంఘాతము ఒక్కటే అయినా మన అందరి భోక్తృత్వంలో తేడా ఉండొచ్చు ఎలాగా మీరు అనుభవించ అదే సంఘాతం కానీ ఆ సంఘాతంలోనే మీకు కలిగే సుఖ దుఃఖాలు ఓరకంగా ఉంటాయి అదే సంఘాతంలో నాకు కలిగే సుఖ దుఃఖాలు వేరే ఇప్పుడు మీకు సంగతి చెప్తూ చూడండి భోగం ఉందనుకోండి ఏదైనా రోగం అనారోగ్యం ఉందనుకోండి క్యాన్సర్ అనుకోండి లేకపోతే హార్ట్ అనుకోండి హాస్పిటల్కి పోతే వీళ్ళందరినీ ఒకరు చూ కింద పెడతారు ఈ బైపాస్ సర్జరీలు వీళ్ళందరివి అలా అందరివి బైపాస్ సర్జరీలే సేమ్ ఆ వార్డ్ బైపాస్ సర్జరీ అందరూ సేమ్ సంఘాతాలు సేమ్ వాళ్ళ వ్యాధులు సేమ్ వ్యాధులకి చేసిన సర్జరీలు స్టెంటో ఏదో అది సేమ్ అన్నీ సేమ్ డాక్టర్లు కూడా సేమ్ కానీ వాళ్ళు అనుభవించే సుఖ చాలా భేదం ఉంటుంది దానికి బట్టి సంఘాతమే భోక్తయ్యే పక్షంలో ఇటువంటి భేదం ఉండరాదు కానీ ఉంటుంది కాబట్టి సంఘాతము కంటే విలక్షణమైనటువంటి భోక్త గలదు ఆ భోక్త అహంకారమా లేక సమష్టి ప్రాణశక్తియా అది వేరే సంగతి ఆ మాట తర్వాత చూద్దాం సంఘాతం అయితే భోక్త కాజాలదు ఇప్పుడు వాక్యాన్ని మళ్ళీ జాగ్రత్తగా చూడాలి సంఘాతం వ్యతిరిక్తే తు పునః భోక్తని సంఘాతమే భోక్త కాదు భోక్త సంఘాతము కంటే విలక్షణమైనది ఒకటి కలదు అది ప్రాణతత్వమా ఆత్మ చైతన్యతత్వమా ఏదో ఒకటి మొత్తానికి సంఘాత వ్యతిరిక్తమైన భోక్త ఉంది అని ఉన్నప్పుడు సంబంధ విశేష అనేకత్వాలు సంఘాతంలో తేడా లేదు అందరి సంఘాతము ఏకమే కానీ ఆ భోక్తికి ఆ సంఘాతంతో ఉండే సంబంధంలో తేడా ఉంటుంది ఇప్పుడు రోగం ఒక్కటే ఇద్దరికీ రోగం ఒక్కటే ఆ రోగం వల్ల ఒకడు ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు అదే రోగం వల్ల ఇంకొకడు తక్కువ దుఃఖాన్ని అనుభవిస్తాడు ఎందుకో తెలుసునండి మనం దేహంతో ఏర్పరుచుకున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది ఒకడు ఆత్మానాత్మ వివేకాన్ని బాగా అభ్యాసం చేసి దేహము ఎడలో ఒక సాక్షిభావంతో ఉంటాడు వాడికి అదే రోగము చాలా తక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది ఇంకొకడు దేహమే నేను అనే వెళ్ళి తాదాత్మ్యంలో ఉంటాడు జనులు దేహభిన్నమైన ఆత్మగలదు అని ఎదుగురు ఉంటే పరుగులు తీస్తారు దేవాలయాలు అంటారు నదులంటారు స్నానాలంటారు ప్రయాగంటారు కాశీ అని చేస్తారు గంగలో మునకేస్తూ ఉంటారు యజ్ఞాలు అంటారు తప్ప సంఘాతము కంటే భిన్నమైన సాక్షిని నేను ఆది పెట్టుకోను అసలు సా అసలు కాశీ అది సంఘాతమును సాక్షిగా దర్శించుట అది కాశీ కాశీ పంచకం నేను చూడను ఇక కాశీ టికెట్లు కొనుక్కొని వెళ్ళొచ్చేస్తే ఏమైంది కాశీ పంచకం చదువుకోవాలో సార్ కాబట్టి కనుక సంఘాతము కంటే వ్యతిరిక్తమైన సాక్షి నేను అని ఒకడు ఉంటాడు వాడు ఆ ఆ డాక్టరు వ్యా డాక్టర్ ఎలా మందు ఇస్తూ ఉంటే ఆ మందుని నిందుతాడు ఆ సంఘాతాన్ని చూస్తాం ఈ మందు దీంట్లో వేశాం కదా ఈ మందు ఏమైంది మళ్ళీ మందుని కొరికిస్తాడు ఆ మందుకి ముందు ఎలా ఉంది దీన్ని అంత సాక్షిభావంతో చూస్తూ ఉంటాడు వాడికి ఆ వ్యాధి అదే వ్యాధి వాడికి చాలా తక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది ఇప్పుడు చెప్పారు నాకు కొంత వేదాంతం విని కొంత దేహాభిమానం తక్కువ ఉన్న వాడికి సర్జరీ చేస్తే వాడు పడి కష్టం తక్కువ ఉంటుంది వాడు తొందరగా కోలుకుంటాడు నాలుగు రోజులు ముందు ఇంటికి పంపించేస్తాడు డాక్టర్ దేహం నుండి వెర్రి మమకారం పెట్టుకుని నేను చచ్చిపోతానేమో అని భయపడుతూ బిక్కు బిక్కు బిక్కుమంటూ వాడు సర్జరీలోకి వెళ్తాడు ఆ లోపల సర్జరీలోకి వెళ్ళగానే ఆ నర్సులు డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు అయితే వీడు వీడిని చూసి ఏదో వధ్యస్థానానికి కొనిపోబడే మేక ఉన్నాడు వీడు మనం వీడికి వైద్యం చేయడం కోసం తీసుకొచ్చేవాళ్ళు అయితే కత్తి ఉత్తర్ణ కత్తితో పేక ఉత్తరించడానికి పుట్టుకొచ్చేవాళ్ళు వీడిని ఏమిటంటే అంతలా బెదిరిపోతున్నాడు ఏమిటి అని డాక్టర్ ఎనస్టీషియాలజిస్ట్ కోసం ఉద్యోగ అప్పుడు ఎనస్టీషియాలజిస్టు మార్సీని పెడతాడు పెడితే వీడు ఆ టెన్షన్ కొంచెం తగ్గి లేకపోతే టెన్షన్ తగ్గడానికి ఏదో మందు పెడతాడు ఆ మందు వీడికి కూడా ఇంజక్షన్ అక్కడ సీసా ఒకటి ఉంటుంది ఆ సీసాలోకి ఇస్తారు ఇంజక్షన్ ఎందుకంటే వీడికి ఆల్రెడీ చేతికి పెట్టేసి ఆ చూపు పెట్టేసి పెట్టారు ఆ సీసా వెళ్ళడంతో వీడు ఎక్కడికి వెళ్ళినా ఆ చూపు ఆ సీసా వీడితో పాటు వస్తూ ఉంటుంది ఆ సీసాకు రబ్బర్ సెప్టమ్ ఉంటుంది వాడు డాక్టర్ అంటాడు అనేప్పటికి వాడు ఆ టెన్షన్ తగ్గించేటువంటి మందిదో ఉంటుంది ఏదో సమ్ కైండ్ ఆఫ్ యాంటీ డిప్రస్ సెంటర్ అయితే డిప్రస్ ఉంటుంది అది కూడుస్తుంది అది వీడి బ్లడ్లోకి వెళ్తుంది బ్లడ్లోకి వెళ్ళి వీడి వెర్రి మమకారము ఆ బెంగా కొంత తగ్గుతుంది తగ్గితే అప్పుడు వీడి శరీరము మసిల్స్ బిగుసుకుపోయి ఉంటాయి ఆ టెన్షన్కి అప్పుడు మసిల్స్ కొంచెం లూజ్ అవుతాయి ఆ టెన్షన్ తగ్గి అప్పుడు వైద్యం చేస్తాయి ఆ తర్వాత వాడిని తీసుకొచ్చి ఆ ఇంటెన్సివ్ కేర్ ఇవాడ్లో పగస్తారు ఆ ఎనస్టీషియా పోతుంది ఆ తర్వాత వీడి పాటలు ప్రారంభమవుతాయి అదే వ్యాధి ఆ దేహాభిమానం అధికంగా ఉండడం చేత అదే వ్యాధి ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది ఏమంటే సంఘాతమే భోక్త అన్నప్పుడు ఇలాంటి తేడాలు కుదురుతాయండి కుదరవు సంఘాత విలక్షణమైన భోక్త ఉన్నప్పుడే ఇటువంటి భేదములు మీకు చక్కగా యుక్తియుక్తంగా ఉంటాయి అదే అంటున్నారు సంఘాత సంబంధ విశేషములు అదేకంగా ఉంటాయి దానిని బట్టి పేషణ చేస్తే ఓ వేదన అంటే తెలియడం దుఃఖం కాదు ఫ్యాషణ అంటే వాడిని కుదిపేస్తే వాడికి తెలిసే పద్ధతి ఒకలా ఉంటుంది కుదపకుండా దగ్గరికి వెళ్ళి బృహన్ పాండరవాస అన్నారనుకోండి వాడు తెలుసుకునే పద్ధతి ఇంకోలా ఉంటుంది అంటే వాడికి ఏమీ తెలియదు కుదిపేసి బృహన్ అంటే ఎవడో ఆయనతో ఉనికిపడలేస్తాడు తెలిసే పద్ధతి వేరే ఉంటుంది సం అంటే ఏమిటి అంతకుముందు నిద్రావస్థలో వీడికి సంఘాతంతో సంబంధం లేదు వాడిని కుదిపి లేపేపటికీ సంఘాతంతో సంబంధం వచ్చింది అంటే సంఘాత విలక్షణమైన ఒక తత్వము గలదు దానికి నిద్రలో సంబంధం బ్రేక్ అయింది నిద్ర నుంచి బయటకు వస్తూనే మళ్ళీ సంబంధం ఏర్పడింది అని తేడా మీకు తెలియట్లేదు కాబట్టి సంఘాతమే భోక్తంటే ఇటువంటి తేడాలకి గతి ఏముంటుంది కాబట్టి అదో విశేషం పేషణాపేషణ కొరత వేదనాయా పేషణ వేదన అంటే తెలియడం పేషణ చేసినప్పుడు ఒక రకంగా తెలుస్తుంది పేషణ చేయకపోతే ఆ తెలుసుకోవటంలోనే తేడా కనబడుతోంది అంటే వాడికి ఏం తెలియట్లేదు తర్వాత సుఖ దుఃఖ మోహ దేహము విషయంలో సుఖములో తేడాలు ఉంటున్నాయి సంఘాతం అదే అందరి సంఘాతము ఒకటే కానీ ఆ సంఘాత సంబంధాన్ని బట్టి సుఖంలో దుఃఖంలో మోహంలో మోహం కూడా నేను ఇందాక చెప్పిందంటే చాలా అధికంగా ఉంటుంది అదే మోహము ఇంకొకటికి చాలా అల్పంగా ఉంటుంది తర్వాత మధ్యమ అధమ ఉత్తమ కర్మఫల ఇప్పుడు సంఘాతం ఉందనుకోండి సంఘాతము సంఘాతమే భోక్తయ్యే పక్షంలో అందరికీ లభించే కర్మఫలములు సమానంగా ఉండాలి ఒకటికి ఉత్తమము ఒకటికి అధమము ఒకటికి మధ్యమము ఫలం రాకూడదు ఒకే కర్మ ఇప్పుడు సంఘా ఇప్పుడు ఐదుగురు కూర్చుని వ్రతం చేశారనుకోండి ఒకడు మెకానికల్గా చేస్తాడు ఇంకొకడు చాలా ప్రేమతో భక్తితో చేస్తాడు ఇంకొకడు నిష్కామంగా చేస్తాడు అదే వ్రత అంటే ఈ మెకానికల్గా చేసేవాడి వ్రతం అధమం ప్రేమతో భక్తితో చేసిన వాడి వ్రతం మధ్యమో నిష్కామంగా చేసిన వాడి వ్రతం ఉత్తమం సంఘాతాలలో తేడా ఏమైనా ఉందా మూడు సంఘాతాలు సమానమే మూడు సంఘాతాలు చేసిన కర్మ కూడా సమానమే తేడా ఏం కానీ ఫలభేదం వచ్చింది ఎందుకని ఆ సంఘాతముతో సంబంధము కలిగి ఉన్న భోక్త ఒకటి వేరే ఉన్నది విలక్షణతత్వం దారిలో ఉండే విశేషాన్ని తేడాన్ని బట్టి ఫలంలో కర్మఫలంలో తేడాలు వచ్చాయి కాబట్టి సంఘాత విలక్షణమైన భోక్త కాలదు మీరు బృదారణ్యక ఉపనిషత్తు కావాలన్నారు మరిలాగే ఉంటుంది ఉపనిషత్తు అలా పోతూ ఉంటున్నది అదేం తినలో తినలదంత గమ్మునే తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఒకప్పుడు చాలా సరళంగా ఉంటాయి ఒకప్పుడు జటిలంగా ఉంటాయి వాటిని అలా సాగతిస్తూ వాటిలో కొంత స్వారస్యాన్ని చొప్పించి కొంచెం వినేవాళ్ళకి అది ఉత్సాహాన్ని కలిగించే విధంగా చెప్పే ప్రయత్నం కొంతవరకు వర్క్ కొంతవరకు వర్కౌట్ అలా యాత్ర ఎలా నడుస్తూ తథా శబ్దాది పటు మాంద్యాధికృత అది సంగ్రహ వాక్యం ఇంకా అదే టాపిక్ పోతుంది ఇంకా అవలేదు ఆ టాపిక్ సంఘాతమే భోక్తన్న పక్షంలో శబ్దాది పటు మాంద్యాధృత విశేషం ఉండకూడదు సంఘాతమే భోక్త పక్షంలో ఈ విశేషాలు ఉండకూడదు అది ఇంకో ఇప్పుడు ఇక్కడ తెలుగులో చాలా బాగా రాసి వినికిడి చూపు మొదలగునవి బాగా ఉండుట సన్నగిల్లుట ఓ మోస్తరుగా ఉండుట మొదలగు భేదములు సంఘాతమే భోక్త అయ్యే పక్షంలో పోసాడావు ఇప్పుడు అది అది అది సంగ్రహవాక్యం దానికి వివరణ వస్తుంది వివరణ ఏమనుందంటే నిద్రలేచుటెందు కూడా ఈ తేడా స్పష్టముగా ఉన్నది కదా ఎందుకంటే నిద్రపోతున్న వ్యక్తిని కేవలము స్పృశించినప్పుడు అతడు నిద్ర లేవలేదు అజాతశత్రువు అతనిని చేతితో గట్టిగా కుదిపినప్పుడు అతడు నిద్రలేచను కావున ఇక్కడ ఆత్మతత్వాన్ని బోధించే వాక్యం ఇది చాలా చక్కటి వాక్యం ఇది జాగ్రత్తగా ది ఈ వాక్యం క్లైమాక్స్లో చెప్తారని అన్నానే సంథింగ్ సిమిలర్ టు దాట్ అది కొంచెం మనం సవకాశంగా చూద్దాము అస్తి విశేష అది వేరే టాపిక్ అది తబ్దాదిపటమాన్యాదికృత శబ్దస్పర్శాదీనా పటుత్వం అతిపటుత్వం మాన్యం అతిమాన్యం ఇచ్చే మాది నా కొతో విశేష బోధే దృశ్య సోపి సంఘాతవాదే సిధ్యతిహ ఇప్పుడు సంఘాతమే భోక్త అన్నప్పుడు ఇప్పుడు అదే చెవి చెవి సంఘాతము ఆ చెవి శబ్దమును ప్రకాశింపజేసే భోక్త చెవియే అన్నప్పుడు ఇదే చెవి ఎప్పుడు ఇదే చెవి ఉంది కదా అదే చెవి అలా ఉన్నప్పుడు ఒకప్పుడు ఆ చెవి శబ్దాన్ని బాగా వినడము ఇంకొకప్పుడు సరిగ్గా వినలేకపోవడము వినికిడి శక్తి సన్నగిళ్ళడము ఇవన్నీ సంఘాతాన్ని బట్టే వస్తాయా సంఘాతము కంటే విలక్షణమైన భోక్త ఉంటే వస్తాయా అంటే సంఘాతం కంటే విలక్షణమైన భోక్త ఉన్నప్పుడు మాత్రమే ఈ తేడాలు పోసవును ఎలాగో చెప్తాను ఐ గాట్ ఇట్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను మీరు ఒకసారి పిలిచారు స్వామీజీ అన్నారు నేను వినలేదు మళ్ళీ రెండోసారి స్వామీజీ అన్నారు విన్నాను ఇందాక సరిగ్గా వినలేదు ఇప్పుడు సరిగ్గా విన్నాను సంఘాతమే భోక్త ఈ పక్షంలో ఒకసారి సరిగ్గా వినకపోవడము ఒకసారి ఓ మోస్తరుగా వినడము ఇంకొకసారి పూర్తిగా వినడము ఈ తేడాలు ఎలా ఈ తేడాలు పొస్తడం అలా కాకుండా సంఘాత కంటే సంఘాతము కంటే విలక్షణమైన భోక్త గలడు గలదు అనో గలడు అనో అన్నప్పుడు ఆ భోక్త ఆ భోక్త చైతన్యమైతే ఆ చైతన్యం ఇంకొక చోట ఎంగేజ్ అయి ఉన్నప్పుడు ఈ శబ్దం అదే అయినా వినలేకపోతాడు ఆ చైతన్యాన్ని ఇక్కడ ఫోకస్ చేసినప్పుడు అదే శబ్దాన్ని బాగా వినగలుగుతాడు కాబట్టి సంఘాతమే భోక్తాని పక్షంలో పరధ్యానంగా ఉండడం మనస్సు ఎక్కడో ఉంటే ఇక్కడ వినలేకపోవడం ఇటువంటి తేడాలు పొసగవు ఎందుకంటే సంఘాతం ఎప్పుడూ ఉన్నదే ఉందిగా కాబట్టి మొదటిసారి రెండోసారి పిలిచిన పిలుపు ఒకే రకంగా ఉన్నప్పుడు మొదటిసారి ఎంత బాగా విన్నాడో రెండోసారి కూడా అంతే బాగా వినాలి లేదా రివర్స్లో చెప్పండి రెండోసారి ఎంత బాగా విన్నాడో మొదటిసారి కూడా అంత బాగానూ వినాలి కానీ వినలేదు ఎందుకు వినలేదు సంఘాతమే వినిపక్షంలో సమానంగా వినాల్సి ఉంటుంది ఒకసారి బాగా విన్నాడు ఇంకోసారి వినకుండా ఉన్నాడు ఈ తేడా మాటే ఏమిటి ఈ తేడాలను బట్టి సంఘాతము కంటే విలక్షణమైన భోక్తగలదు అని నేను అలా సర్దుబాటు చేసి చెప్పాను ఏమండే కానీ మొత్తానికి ఆ వాక్యము కొంచెం జటిలమైన వాక్యమే శబ్దస్పతిదీనా పటుత్వం అతిపటుత్వం మాంద్యం అతిమాల్యం ఇచ్చేమాదిన కృతో విశేష బోధే దృశ్యతే సోపీ సంఘాతవాదే నతిహ అని ఆనందగిరి మనకెక్కడైనా సహాయం అవసరం కరెక్టే నేను చెప్పినట్టుగానే రాసుకున్నారాయణ ఎలాగంటే ఆహ్వాన శబ్ద హస్తాదిస్పర్శానం అదండి ఆహ్వాన శబ్ద రాముడు కూర్చుని ఉన్నాడు అక్కడ ఓ రామా ఓ రామ అని పిలిచారు ఇప్పుడు ఈ ఓ రామా అనే శబ్దాన్ని తెలుసుకునేది భోక్త భోక్త అంటే భోగ్యములను ప్రకాశింపజేసేది ఈ ఓ రామ అనే శబ్దాన్ని తెలుసుకునేది భోక్త దేహమే అన్నప్పుడు మొదటి పిలుపుకి రెండో పిలుపుకి వాడి రెస్పాన్స్ సమానంగా ఉండాలి అండి మొదటి పిలుపు వాడు సరిగ్గా వినలేదు రెండో పిలుపు బాగా విన్నాడు అంటే మొదటి పిలుపులో సంఘాతము రెండో పిలుపులో సంఘాతము సేము కానీ సంఘాతం కంటే విలక్షణంగా ఉండి ఈ శబ్దాన్ని ప్రకాశింపజేసే తత్వం వేరే ఉందొకటి అది మొదటి పిలుపులో ఇంకో చోటకు పోయింది అంచేత మొదటి పిలుపు సరిగ్గా ప్రకాశించలేదు రెండో పిలుపులో అది ఫుల్గా ఇక్కడే ఉంది కాబట్టి రెండో పిలుపు జాగ్రత్తగా విన్నాడు అదే ఆహ్వాన శబ్దం హస్తస్పర్శ వాడు కూర్చున్నాడు ఓ చేతడు ఇలా ముట్టుకున్నారు మళ్ళీ చేతోటి ముట్టుకున్నారు మొదటిసారి అసలు వాడికి తెలియనే తెలియలేదు రెండోసారి స్పష్టంగా తెలిసింది దీన్ని బట్టి మీకేమర్థమైంది ఆ స్పర్శని ప్రకాశింపజేసేది సంఘాతం కాదు స్పర్శని ప్రకాశింపజేసేది సంఘాతం అయితే మొదటిసారి ఏ విధంగా స్పర్శని ప్రకాశింపజేస్తుందో రెండోసారి కూడా అదేవిధంగా స్పర్శని ప్రకాశింపజేయాలి కానీ మొదటిసారి వాడికి అసలు ఎవడో వాడిని స్పర్శ స్పర్శ చేసేదనే తెలియలేదు రెండోసారి స్పర్శ తెలిసింది దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది నిద్రపోతున్నాడు ఒకసారి ముట్టుకున్నారు అసలు స్పర్శ తెలియలేదు మరి రెండోసారి ముట్టుకున్నాడు ముట్టుకుంటే స్పర్శ కొంచెం తెలిసి ఇలా తోసేసి మళ్ళీ పడుకున్న సరిపోయాడు మూడోసారి ముట్టుకున్నాడు ఎవడరా నన్ను నిద్రలేపోయారు అని లేచి మూడు స్పర్శలు సమానంగా ఉన్నాయి సంఘాతమే భోక్తయ్యే పక్షంలో ఈ రెస్పాన్సెస్లో తేడా ఉండరాదు కానీ ఉంటుంది కనుక సంఘాతము కంటే విలక్షణమైన భోక్త గలదు అని నిరూపించి ఇప్పుడు ఈ పేషణానికి అంటే కుదపడం కుదిపినప్పుడు వీడు లేచి కూర్చున్నాడు అంటే సంఘాతము విలక్షణమైన భోక్త ఉందని నిశ్చయం అయిపోయింది ఇంకా అక్కడికి ఆ సంఘాతవాదం తీసేశారు ఇప్పుడు ఈ తేడా ఏమిటి కుదపడానికి ముందు వాళ్ళు వాళ్ళని ముట్టుకు పిలిస్తే వాడు తెలియలేదు కుదిపినప్పుడు లేచి కూర్చున్నాడు ఏమిటైంది అదే సంఘాతం కదా కుదడానికి ముందు కుదిపిన తర్వాత సంఘాతం అదే కదా తేడా ఎలా వచ్చింది దేన్ని బట్టి వచ్చింది తేడా అదిగో అదియే ఆత్మ చైతన్యము అదే యథార్థమైనటువంటి భోగ్యమును ప్రకాశింపజేసే వెలుగు అనే విషయాన్ని తరువాతి తరువాతి వాదనలో ఆ పారాగ్రాఫ్లో చెప్పబోతున్నారు దాన్ని మనం రేపు క్లాస్లో కొంచెం ఫ్రెష్గా చూద్దాం హరి ఓం సత్స శ్రీకృష్ణ